కీర్తన సంఖ్య నాలుగు వందల నాలుగు మాయల పొరలగనేటికి మనసా కలకాలంబును ఏయడ లక్ష్మీకాంతుడు ఈతని తలచవుగా మన్నున బుట్టిన కాయము మన్నునగేటిదింతే మిన్నులమీదికి పోవదు మెరయుచునెంతైనా అన్నిట ఈ జీవునికి అంతర్యామీ దేవుడు ఎన్నడు బాయని బంధువుడీతని తలచవుగా ధరపై పుట్టిన దేహము ధరపై పుట్టినదింతే పరమానందము కోరదు పైపైనంతైనా గరిమల నీ జీవునికిని గతియగు దేవుండితడు నిరతపు సుఖముల యొసగును నీవిటు తలచవుగా శ్రీవేంకటపతి సొమ్ములు చేరడిది ఆతని నింతే ఆవల ఇతరులనంటవు ఆతుమలన్నీయును ఏ విధముల నీ జీవుని కేలికయీ దేవుండే పావనముగా బ్రతికించెను పైకొని తలచవుగా